ఐదు వందల నలభై ఏడవ సంకీర్తన ఎట్టొకో దైవమా ఇదే నీకు శరణంటి తొట్టిన నా బ్రతుకుకు తుదయులేదు నాని ఈ జన్మమెత్తి నాటి వెళ్ళామరచితి పూని ఏమిటా విరతి పుట్టనేరదు కానను ముందర ఘనకర్మపాశములు పునివట్టించుకంతా భయమూహు లేదు పంచేంద్రియముల చిక్కి భవమిల్లా చిక్కువడే అంచల మోక్షముతో వరయలేను ఎంచి నా దేహములోని హేయమును సాల్మించే చంచలపు దుర్గుణాలు చక్కనైనా కావు పదల చేత నన్ను నేనేమ రచితి తెగువది వివేకించ తీరదెప్పుడు నిగిడి శ్రీ వేంకటేశూ నన్ను ఎలగాను జగమిల్లాయ రగనే సాత్వికూడనైతి